అసలాం వరహమూల వల్ల హదాన్ అలిహకు అల్లా వలాము అలా అష్రఫ్ల్ ఖల్క్ ఖాతము నబీన్లీహి వసీ అజ్మాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా త్రాసును బరువు చేసే సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ శీర్షికలో అల్లాహకు అతి ప్రియమైన మరియు అతి ఉత్తమమైన అతి ఘనత సత్కార్యాలు ఏమిటో దీని ద్వారానైతే మన త్రాసు బరువు పెరిగిపోతుందో వాటి ప్రస్తావనలో మనమున్నాము వాటిలోనే ఆరవ విషయం అల్లాతో భయపడుతూ కంటి తడ పెట్టడం అల్లాహతో భయపడుతూ కన్నీరు కార్చడం ఇది ఎంత గొప్ప కార్యం అంటే అల్లాహు ఆకబరం ఈ రోజుల్లో మనకు ఏడుపు రావటం కన్నీరు కార్చటం ప్రకృతి పరంగా ఏదైనా బాధకరమైన సంఘటన వినప్పుడు సామాన్య విషయం కానీ అల్లాహను గుర్తు చేసి అల్లాహతో భయపడుతూ అల్లాహ్ యొక్క నరకంతో భయపడుతూ కన్నీరు కార్చామంటే ఇది ఎంత గొప్ప విషయం అల్లాహకు దీనికంటే అతి ఉత్తమమైన సత్కార్యం మరొకటి లేదు అని మనకు ప్రవక్త సలల్లాహు అలూ వసల్లం హదీఫ్ ద్వారా తెలుస్తుంది సునన్ తిరుమిది మరియు తబ్రానిలోని హదీఫ్ శేఖ్ అల్బానీ రెహమహుల్లా సెహహు తరగీబ్లో పేర్కొన్నారు హీస్ నంబర్ ఒకటి మూడు రెండు ఆరు ఫ ఫి ఫీ సబీలిల్లా వసరున్ ఫీ ఫరీద్మ్ ఇన్ ఫరాయిల్లా అల్లాకు రెండు చుక్కలు డ్రాప్స్ మరియు రెండు గుర్తులు మచ్చలు అల్లాకు రెండు చుక్కలు మరియు రెండు గుర్తులు లేదా అనండి రెండు డ్రాప్స్ మరియు రెండు మచ్చల కంటే ప్రియమైనవి మరేమీ లేవు ఆ రెండు చుక్కలు డ్రాప్స్ ఏమిటి ఒకటి కన్నీటి చుక్క అల్లాహ భయంతో ఎప్పుడైతే ఇది కారుతుందో అది అల్లాకు చాలా ప్రియమైనది అలాగే రక్తపు చుక్క ఏదైతే అల్లాహ్ మార్గంలో పోరాడుతున్నప్పుడు చెల్లుతుందో మరియు రెండు గుర్తులు రెండు మచ్చలు ఒకటి అల్లాహ మార్గంలో అల్లాహ్ మార్గంలో వెళ్ళినప్పుడు పాదాలకు ఏ గుర్తులైతే పడతాయో మరి రెండవది అల్లాహ విధుల్లో ఒక విధిని నిర్వర్ధించే సమయంలో ఏదైతే మచ్చపడుతుందో ఇవి ఇవి అల్లాహకు చాలా ప్రియమైనవి వీటి కంటే మరీ ప్రియమైనవి మరొకటి లేదు అని ప్రవక్త సల్ల అలైస్లం తెలిపారు ముల్లా అలీ తారి ఈ హదీస్ వ్యాఖ్యానంలో రెండు మచ్చలు గుర్తులు అని ఏదైతే చెప్పడం జరిగిందో వాటి గురించి వివరిస్తూ ఇలా తెలిపారు అల్లాహ్ మార్గంలోని గుర్తు అంటే అల్లాహ్ మార్గంలో పోరాడడానికి లేదా ధర్మ విద్య లేదా ధర్మ సంపదన సంపాదించడానికి మనిషి వెళ్ళినప్పుడు ఏ దుమ్ము పడుతుందో ఇంకా విద్యా అభ్యాసనలో ఉన్నప్పుడు ఇంక్ సిరా ఏదైతే పడుతుందో ఇవన్నీ కూడా వాటిలో లెక్కించబడతాయి అలాగే అల్లా విధుల్లోని ఒక విధిని నిర్వహిస్తున్నప్పుడు అని అంటే చలికాలంలో వధువు చేస్తున్న సందర్భంలో కొన్ని సందర్భాల్లో చీలికలు ఏర్పడతాయి విపరీతమైన చలి వల్లా చేతులు కాళ్ళు పలికిపోతాయి అవి అని అలాగే వదు చేసిన తర్వాత ఏ తడి మిగిలి ఉంటుందో అది కూడా అని ఇంకా అలాగే సజ్జా చేసినప్పుడు ముఖాళ్ళకు కానీ నొసటికి కానీ ఏ మచ్చలైతే వస్తాయో గుర్తులు ఏర్పడతాయో ఇవన్నీ కూడా వాటిలో లెక్కించబడతాయి వీటన్నిటినీ కూడా తాలా అధికంగా ప్రేమిస్తాడని ఈ హదీసులో శుభవార్త ఇవ్వడం జరిగింది అని తెలిపారు ఇంకా హజ్లో వెళ్ళే సందర్భంలో కాళ్ళకు ఏ దుమ్ము అయితే వచ్చి పడుతుందో అది కూడా ఇందులోనే లెక్కించబడుతుంది అని తెలిపారు ఈ విధంగా మహాశైవులారా అడపా దడప అల్లాను గుర్తు చేసుకొని నరకాన్ని గుర్తు చేసుకొని అల్లా యొక్క భయం మనలో ఏర్పడి కంటితడా పెట్టడం చాలా మంచి విషయం అల్లాహకు ప్రియమైన కార్యం అల్లాహకు అతి ప్రియమైన కార్యాల్లో అతి ఘనత గల సత్కార్యాల్లో మరొకటి నమాజ్ ఆరంభంలో చదివే దువా నమాజ్ ప్రారంభం చేసిన వెంటనే ఎన్నో దువాలు మనకు నేర్పబడినవి అయితే వాటిలో ఈ దువా గురించి ప్రవక్త సలల్లాహు అలైవసలం ఇలా తెలియపరిచారు ఇన్న అహబ్బల్ కలామిల సుహానది కవతద్దు అల్లాకు అత్యంత ప్రియమైన మాటల్లో వచనల్లో పదాల్లో సుభాన కల్లాహుమది కవతబార కస్ముఖవ జద్దు కవల ఇలాహ ఐరుఖ కూడా అలాగే وَإِنَّ أَبْغَضَ الْكَلَامِ إِلَى اللَّهِ أَنْ يَقُولَ الرَّجُلُ అల్లాకు అత్యంత అసహ్యకరమైన ఇష్టం లేని మాట ఏమిటంటే ఒక మనిషి మరో మనిషితో అల్లాతో భయపడు అని అన్నప్పుడు ఆ మనిషి పో పో నీది నువ్వు చూసుకో ఈ విధంగా అల్లాకు ఏ విలువనివ్వకుండా అల్లాతో భయపడు అన్నటువంటి ఉపదేశానికి ఏ విలువనివ్వకుండా నీది నువ్వు చూసుకో అని సమాధానం చెప్పడం ఇది అల్లాకు అత్యంత అసహ్యకరమైన విషయం సున మరియు తెబ్రానిలో ఈ హదీత్ ఉంది షహల్బానీ రెమహుల్లా గారు అసహ్యాలు దీనిని పేర్కొన్నారు రెండు తొమ్మిది మూడు హదీత్ నంబరు అల్లాహకు అత్యంత ప్రియమైన కార్యాల్లో ఎనిమిదవది కార్యం చిన్నదైనప్పటికీ ఎడతెగకుండా చెయ్యడం మహా పెద్దగా గొప్పగా ఒక్కసారి చేసి వదిలేయడం కంటే అల్లాకు ఎంతో ప్రియమైనది ప్రవక్త సల్లల్లాహు అలై వసలం తెలిపారు అహబ్లి అల్లాహకు అత్యంత ప్రియమైన సత్కార్యం సత్కార్యాల్లో ఎక్కువగా ప్రియమైనది అద్వమూహే కార్యమైతే మనిషి ఎడ తెగకుండా చేస్తూ ఉంటాడో అది కొంచెమైనా సరే ఇక్కడ అల్లాకు ఇష్టమైన ప్రవక్త సల్ల అలైస్లం తెలిపిన భావాన్నే తీసుకోవాలి కానీ మన దీని యొక్క భావాన్ని తీసుకోకూడదు కొందరు దీని యొక్క తప్పుడు భావం ఏం తీసుకుంటారు నాకు ఐదు పూటల నమాజులు చదవాలంటే కష్టం రోజుకు రెండు చదువుతా కానీ ఎప్పుడూ విడనాడను ప్రతిరోజు చదువుతా కాదు ఫర్ విధి విషయాలు తప్పకుండా పాటించవలసిందే ఇది అదనపు నఫిల్ విషయాల గురించి ఈ ప్రోత్సాహం ఉంది ఒక్కసారి వంద రూపాయలు ఇచ్చేసి దానం చేసేసి సంవత్సరాల తరబడి ఏమి చేయకుండా ఉండడానికంటే మేలు నెలకు ఒక్కసారి వంద రూపాయలు చేసేదానికంటే మేలు ప్రతిరోజు ఒక్క రూపాయి చేసిన రెండు రూపాయలు చేసిన ఈ విధంగా ఒకసారి ఒక ఉదాహరణ అర్థం కావడానికి విషయం ఇష్టం వచ్చినప్పుడు కురాన్ తీసి ఒక్క పారా రెండు పారాలు చదివేశారు మరి నెలల తరబడి కురాన్ విప్పడం లేదు అలా కాకూడదు రోజు కురాన్ చదువుతూ ఉండాలి కనీసం కొన్ని ఆయుతలైనా సరే ఈ విధంగా ఉదాహరణ ఇది అయితే ఎడతెగకుండా చేసే స కార్యం అల్లాహకు అత్యంత ప్రియమైనది అది చిన్నదైనా సరే కానీ విడనాడకుండా చేస్తూ ఉండాలి మహాశివులారా మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు మూల శీర్షిక నడుస్తుందో అందులో పద్దెనిమిదవ విషయం అల్లాహ్ వైపునకు ఆహ్వానించడం అల్లాహ వైపునకు ఆహ్వానించడం ఇది ప్రవక్తలా ఉత్తమ విషయం వారు దీని గురించే ఇహలోకంలో పంపబడ్డారు ఇంకా మేలు వైపునకు పిలిచే వ్యక్తికి ఆ మేలును ఆచరించే అంతటి పుణ్యం లభిస్తుంది ఇదే విషయం మనకు ప్రవక్త సలల్లాహ అలూస్లం తెలిపారని హజరత్ అనస్బిన్ మాలిక రజల్లాహు తాలాహ అను ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం సమక్షంలో ఒక వ్యక్తి వచ్చి ఒక సవారీ కావాలని అడిగాడు ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వద్ద ఏ సవారీ లేదు కూర్చుండి ఉన్న వారిలో ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి తెలిపాడు అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆ సవారీ గురించి అడిగిన వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గరికి పంపారు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఈ వ్యక్తికి సవారీ ఇచ్చాడు మళ్ళీ ఈ వ్యక్తి వచ్చి ప్రవక్త సలల్లాహులై వసల్లంకు శుభవార్త అందజేశారు ప్రవక్త మీరు పంపిన ఆ వ్యక్తి వద్ద నాకు సవారీ లభించినది అని అప్పుడు ప్రవక్త సలల్లాహు వల్లంఖైరి మేలు వైపునకు మార్గం చూపే వ్యక్తికి ఆ మేలుపై ఆచరించే అంతటి పుణ్యం లభిస్తుంది అని ఈ విధంగా సోదరులారా ఇలాంటి హదీజ్ మనం విన్నప్పుడు ఎంతో సంతోషించాలి ఎందుకంటే నీవు ఏ మంచితనానికి ఏ మేలు ఏ ఉత్తమ విషయం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తావో ఎంతమంది నీ పిలుపును స్వీకరించి దానిని ఆచరిస్తారో వారి పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు జరగకుండా నీ త్రాసులో కూడా అంతే పుణ్యాలు ప్రతి రోజు పెరుగుతూ ఉంటాయి ఉదాహరణకు నీవు సామూహికంగా నమాజ్ చేస్తున్నావు అల్లా దయతో నీకు ఇరవై ఏడు రేట్లు పుణ్యం ఎక్కువ లభిస్తుంది ఇక నీవు ఒక మనిషిని కలిశావు అతను సామూహికంగా నమాజ్ చేయడం లేదు అతనికి బోధ చేశావు ప్రవక్త సలహా అలం వారి యొక్క హదీతులు వినిపించావు ఆ తర్వాత నుండి ఆ వ్యక్తి కూడా ఐదు పూటలు నమాజ్ సామూహికంగా చేయడం మొదలుపెట్టాడు ఇక మీరు ఊహించండి ప్రతిరోజు మీకు ఎన్ని పుణ్యాలు లభిస్తున్నాయి కేవలం ఐదు నమాజుల పుణ్యాలే కాదు ఆ వ్యక్తి చేసే ప్రతి నమాజుకు ఇరవై ఏడు రేట్లు పుణ్యం ఏదైతే లభిస్తుందో మీకు మీ నమాజు వల్ల ఏదైతే ఇరవై ఏడు పుణ్యం లభిస్తుందో అంతేకాకుండా ఆ వ్యక్తి వచ్చి మజ్జిద్లో చదివినందుకు ప్రతి నమాజుకు బదులుగా ఇరవై ఏడు రేట్లు అదనంగా నీకు పుణ్యం లభిస్తూ ఉంటుంది అంటే ఈ విధంగా రోజుకు నూట నమాజుల పుణ్యం నీవు ఎక్కువగా పొందుతూ ఉంటావు అదే ఒకవేళ నీవు ఇద్దరు మనుషులకు ఇలాంటి పిలుపునిచ్చావు అంటే రోజుకు రెండు నమాజుల పుణ్యం అదనంగా నీవు సంపాదిస్తూ ఉన్నావు ముగ్గురికి నీవు దావతిచ్చావంటే నాలుగు వందల ఐదు నమాజుల పుణ్యం నీవు అధికంగా పొందుతూ ఉన్నావు ఇలాగే అల్లా దేవల్లా ఎంతమందికి నీవు పిలుపునిస్తావో అంతే ఎక్కువగా నీకు పుణ్యాలు నీ త్రాసులు కూడా పెట్టడం జరుగుతాయి అలాగే మహాశివులారా అలాగే మహాశివురారా నీవు ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తున్నావు ఒక వ్యక్తి కురాన్ చదవడం తెలుసు కానీ అతను మరచిపోయి ఉన్నాడు చదవడం లేదు అతనికి నీవు బోధ చేశావు అతను కురాన్ పారాయణం చేస్తున్నాడు ఇక అతని పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు లేకుండా ప్రతిరోజు అతను ఏదైతే కురాన్ చదువుతున్నాడో అతను చదివే ప్రతి అక్షరానికి పది రేట్లు ఎక్కువగా పుణ్యం నీకు కూడా లభిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉదాహరణకు ఉదాహరణకు ఇన్నా అతయినా కల్కవసర్ అనే సూర ఆ వ్యక్తి చదివాడనుకోండి నలభై రెండు అక్షరాలు అందులో ఉన్నాయి నాలుగు పుణ్యాలు అతనికి లభిస్తాయి అతని పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు లేకుండా అల్లాహుతాళ నీకు కూడా నాలుగు పుణ్యాలు ప్రసాదిస్తాడు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది అలాగే జనాజా నమాజ్ నీవు చేశావు మరియు నీవు ఓ పది మందికి జనాజా నమాజ్ గురించి మెసేజ్ పంపావు ఈరోజు ఇక్కడ జనాజా ఉంది వచ్చేసేయని వారందరూ వచ్చి జనాజా నమాజ్ చేశారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కీరాత్ పుణ్యం కలిపిస్తుంది మరి నీకు పది కీరాత్ల పుణ్యం అదనంగా లభిస్తుంది ఎందుకు పది మందికి నీవు ఆహ్వానం ఇచ్చావు గనక ఇదే విధంగా మహాశయులారా హజ్ ఉమ్రా తల్లిదండ్రుల సేవ ఇంకా ఎన్ని రకాల మేళ్ళు మంచితనాలు మంచి విషయాలు మంచి కార్యాలు సత్కార్యాలు ఇస్లాంలో ఉన్నాయో వాటి వైపునకు నీవు ఆహ్వానిస్తూ ఉన్నావు అంటే అంతే గొప్పగా నీ త్రాసులో కూడా పుణ్యాల బరువు పెరుగుతూనే ఉంటుంది అల్లాహుతాల ఇలాంటి సత్కార్యం మరీ మరీ చేస్తూ ఇతరులను మంచి వైపునకు ఇస్లాం వైపునకు అల్లా వైపునకు ప్రవక్త వైపునకు కురాన్ వైపునకు ప్రతి సత్కార్య వైపునకు పిలుస్తూ ఉండే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక మహాశివులారా మన త్రాసు ప్రళయ దినాన పుణ్యాలతో బరువు గలదిగా ఉండాలి అన్న తపన మనకు ఉండాలి మహాశివులారా ఇహలోకం పరీక్షాలోకం ఇక్కడ మనం ఎన్నో రకాల పరీక్షలకు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాము మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రపంచ వ్యామోహం మనసు కోరికలు ఇంకా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి వాటిలో పరలోక విషయం కొన్ని సందర్భాల్లో చిన్నపాటి అశ్రద్ధతనం జరుగుద్ది కానీ అడపదడప మనిషి పరలోకాన్ని గుర్తు చేసుకొని తన త్రాసును బరువుగా చేసుకోవాలి అన్నటువంటి తపన కలిగి దానికి కృషి చేయాలి దానికి పాటుపడాలి ఇంతకుముందే మీరు ఎన్నో హతీతులు విని ఉన్నారు ఉదాహరణకు మనిషి స్వచ్ఛంగా స్వచ్ఛమైన మనస్సుతో ఓ అల్లా నాకు షహాదత్ ప్రసాదించు అని దువా చేస్తూ ఉంటే అతను పడకపై చనిపోయినప్పటికీ అల్లా యుద్ధ మైదానంలో షహాదత్ పొందిన వారికి సమానమైన పుణ్యం అతనికి ప్రసాదిస్తాడు అని అలాగే మన త్రాసు పల్లాలు పుణ్యాలతో బరువుగా ఉండాలన్నటువంటి తపన ఎప్పుడైతే మనకు ఉంటుందో అలాంటి ఒక నిశ మనకు ఎక్కి ఉంటుందో మనం ఎల్లవేళల్లో పుణ్యాలు చేయడానికే ముందడుగు వేస్తూ ఉంటాము ఎక్కడ పాపం జరుగుతుందో అక్కడ భయపడుతూ వెనుకకి వెళ్ళి మనం తౌబా పశ్చాత్తాపం మరియు అల్లారబుల్ తో మన పాపాల పట్ల క్షమాపణ కోరుకుంటూ ఉంటాము ఈ రోజుల్లో అనేక మంది పాపాల్లో కూరుకుపోయి పుణ్యాలు చేయకుండా ఉండడానికి అతి ముఖ్యమైన ఒక కారణం ఏమిటి వారు ఎప్పుడూ కూడా పరలోకం ఉన్నది మనకు అక్కడ లెక్క చెప్పుకోవాల్సి ఉంది మన యొక్క త్రాసు పల్్యాలు పుణ్యాలతో బరువు కావాలి పాపాలతో బరువు కాకూడదు పుణ్యాలతో తేలికగా ఉండకూడదు అన్నటువంటి ఆలోచన వారికి కలగడమే లేదు మహాశైలారా రోజుకు ఎన్నిసార్లు మనం మార్కెట్కు వెళ్ళాము కనీసం వారంలో ఒకసారైనా వెళ్తాము కదా అలాంటప్పుడు అక్కడ ఎన్ని కాంటాలను చూస్తూ ఉంటామో ఎన్ని త్రాసులను చూస్తూ ఉంటామో అక్కడ ఎప్పుడెప్పుడు ఏ సామాన్ తీసుకున్నప్పుడు అరే కొంచెం కొసరు వెయ్యవయా అరే కొంచెం డండి కొట్టకు నువ్వు అరే ఇలాంటి మోసం చెయ్యకు అరే మరి కొన్ని విత్తనాలు ఎక్కువ చేసాయి కొంచెం వంగనివు ఈ పల్లాన్ని అని ఎలాగైతే మనం అంటూ ఉంటామో అలాగే సత్కార్యాలతో మన పల్లెం వంగి కిందికి రావాలి బరువుగా ఉండాలి ఇలాంటి ఆలోచన మనకు కలగాలి ఆ మార్కెట్లో వెళ్ళి ఇలాంటి విషయాలు చూస్తున్నప్పుడు పరలోకాన్ని మనం గుర్తుకు చేసుకోవాలి పరలోక త్రాసును మనం గుర్తుకు చేసుకోవాలి ఆ త్రాసు బరువుగా ఉండడానికి ఎలాంటి సత్కార్యాలు మనం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన మనకు కలగాలి మార్కెట్లోకి వెళ్తాము కూరగాయలు తీసుకురావడానికి వెళ్తూ వెళ్తూ చైనా షాప్ చూస్తాము ఢిల్లీ షాప్ అని చూస్తాము అరే ఏదైనా అగ్గు ఉందో ఏమో మన ఇంట్లో ఏదైనా పనికి వస్తుందో ఏమో వస్తువు అని తిరిగి వెళ్తాము కదా వెళ్తామా లేదా ఇది ఒక సామాన్య అలవాటు కదా ఇది ప్రపంచంలో ఒక అలవాటు వీటిని ప్రస్తావించే అవసరం ఏంటి అని కొందరు అనుకుంటారు కానీ వీటి ద్వారా కూడా మనకు ఎన్నో గుణపాఠాలు బోధనలు ఉన్నాయి ఎలాగైతే వెళ్ళిన అవసరాన్ని తీర్చుకొని తిరిగి రాకుండా పక్కన షాప్లలో కూడా మనం చూపు వేసి చూస్తాము ఎందుకు మన ఇంట్లో మన పిల్లలకు ప్రయోజనకరమైన ఏదైనా వస్తువు దొరుకుతుందేమోనని అలాగే మార్కెట్లో వెళ్తూ వెళ్తూ అల్లాను గుర్తు చేసే అటువంటి విషయాలు పరలోకం గుర్తుకు వచ్చే విషయాలు అవి కూడా ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి మజిద్దు నుండి దాటుతూ ఉంటాము అజాం వింటూ ఉంటాము కానీ ఈ నమాజుల వల్ల అజా యొక్క పిలుపు ఒక సమాధానం పలకడం వల్ల మనకు పుణ్యాలు లభిస్తాయి మన త్రాసు బరువుగా ఉంటుంది అన్న విషయాలు ఎందుకు ఆలోచించము వెళ్ళి ఏదైనా సభలో కూర్చొని అక్కడే ఏదైనా ప్రవక్త మాటలు అల్లా యొక్క విషయాలు విని మన విశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని కొన్ని సత్కార్యాల గురించి మరింత నేర్చుకుందాము అన్నటువంటి ఆలోచన కూడా మనకు కలగాలి అయితే మహాశివులారా ఇంతటితో ఈ శీర్షిక సమాప్తం కావస్తుంది కానీ దీనికంటే మరీ ముఖ్యమైన కొన్ని శీర్షికలు కూడా ఉన్నాయి మరణాంతర జీవితం అనే అంశంలోని భాగాలే అవి కూడా ఉదాహరణకు తరువాయి భాగంలో మనం ఇంతవరకు ఇన్ని ఘనత విషయాలు వినుకుంటూ వచ్చాము కదా ఏ సందర్భంలో ఏ ఘనత కార్యం చేయడం మంచిది అని కొందరికి అనుమానం కలగవచ్చు ఎన్నో రకాల సత్కార్యాల గురించి మనం విన్నాము ఇది కూడా అల్లాకు ప్రియమైనది ఇది కూడా అల్లాకు ప్రియమైనది ఇది కూడా అల్లాకు ప్రియమైనది మరి ఏ సందర్భంలో ఏది చేయాలి ఏ సమయంలో ఏది చెయ్యాలి ఇటువంటి ఏదైనా కన్ఫ్యూజన్ ఏర్పడవచ్చు అయితే సత్కార్యాల మధ్యలో ఘనత వాటి యొక్క విలువ ఏ సందర్భంలో ఏ కార్యాలు చేయాలి అనే విషయాన్ని తరువాయి భాగంలో తెలుపుతాము ఆ తరువాత భాగాలు ఏదైతే మీరు చూస్తారో వాటిలో మన ఈ త్రాసు ఏ పాపాల వల్ల తేలికగా అయిపోతుంది బరువును కోలిపోతుంది అలాంటి పాపాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం వాటి నుండి దూరం ఉండడం కూడా చాలా ముఖ్యం ఇన్షాల్లా అవి కూడా మనం తెలుసుకోబోనున్నాము అలా మనందరికీ ఇంకా విద్యా ఎక్కువగా నేర్చుకొని ధర్మ జ్ఞానం ఇంకా ఎక్కువగా అభ్యసించి ఆయనకు ఇష్టమైన రకంగా జీవితం గడిపే సద్భాగ్యం ప్రసాదించుగాక అస్సలం అయికు వరహతుల్లాబర్కా